ఐదవ అధ్యాయము కర్మసన్యాస యోగము శ్రీకృష్ణుడు ఒకసారి కర్మసన్యాసం చేయమని మరొకసారి జ్ఞాననిష్టలో ఉండమని చెప్పినట్లు స్థూలంగా కనిపిస్తుంది అందువల్ల అర్జునుడికి ఒక సందేహం నీవు ఒకసారి కర్మసన్యాసం ప్రశంసిస్తున్నావు తర్వాత యోగాన్ని ప్రశంసిస్తున్నావు వీటిలో ఏది శ్రేయస్కరమైనదో నిశ్చితంగా చెప్పుము అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో కర్మసన్యాసం ఏమిటి యోగం ఏమిటి అని చెప్పబోతున్నాడు కావున ఈ అధ్యాయం పేరు కర్మసన్యాస యోగం కొన్ని గ్రంథాల్లో కేవలం సన్యాస యోగం అన్నారు ఈ అధ్యాయంలో ఇరవై తొమ్మిది శ్లోకాలున్నాయి మొదటి తొమ్మిది శ్లోకాల్లో ఇదివరకే మూడవ అధ్యాయంలో చెప్పిన సాంఖ్యము యోగము ద్విధానిష్ట మూడు మూడు అని చెప్పిన దానిపై ప్రస్తావన తొమ్మిదవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు కర్మయోగం జ్ఞానయోగాల తృరణాత్మక పరిశీలన కర్మయోగం సాధనం జ్ఞానయోగం సాధ్యం కర్మయోగం ద్వారా సాధించదగినది ఇరవై శ్లోకం నుండి చివరి వరకు మళ్ళీ జ్ఞాన సాధనాలు కర్మలు సన్యాసాలలో వివిధ దశలున్నాయి ఎవరి కర్మలు ఇలాంటి కర్మలు ఎవరి సన్యాసం ఇలాంటి సన్యాసం అనేది చూడాలి ఒకటి ఆత్మజ్ఞానం లేకుండా కర్మలను వదిలివేయడం అంటే జ్ఞానం కోరికతో వేదాంత వాక్యాల శ్రవణము మననము చేస్తూ ఉండడం దీనిని వివిధిషా సన్యాసం అంటారు దీనికి కాలక్రమేణా ప్రయోజనం ఉండవచ్చు జ్ఞాని అయి ఆత్మతత్వం తెలుసుకుని కర్మలు వదిలివేయడం ఇవి రెండు రకాలు ఏ కొన్నాళ్ళు కర్మయోగం చేసిన తర్వాత చిత్తశుద్ధి తర్వాత వేదాంత శ్రవణం దానివల్ల జ్ఞానోదయం తదుపరి కర్మలను వదిలివేయడం బి పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టుకతోనే జ్ఞానులు కర్మలను వదిలివేస్తారు ఉపనిషత్తుల్లో మనకు వామదేవుడు మొదలైన వాళ్ల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మూడు జ్ఞాని లోక సంగ్రహం కోసం కర్మలు చేయడం ఉదాహరణకు యాజ్ఞవల్క్యుడు గృహస్థుడు జ్ఞాని ఇతడు వేలాది మంది శిష్యులను పోషిస్తుంటాడు అలాగే జనకుడు మహారాజు రాజ్యపాలన చేస్తుంటాడు జ్ఞాని కాకుండా నిష్కామ కర్మ చేయడం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం దీనివల్ల మనస్సుకు నిర్మలత్వం లభిస్తుంది అదే కర్మయోగం ఇది కాక అధికారి అని ఒక మాట శాస్త్రంలో ఉంది అధికారి అంటే ఒక కర్మ చేయడానికో లేదా తెలుసుకోవడానికో అర్హుడు పూర్వజన్మ సుకృతం వల్ల బాల్యంలోనే చిత్తనైర్మల్యం కలిగి జ్ఞానమార్గంలో ఉండేవాడు ఉత్తమాధికారి ఉదాహరణకు పైన చెప్పిన వామదేవుడు ప్రహ్లాదుడు మొదలైనవారు రెండో వాడు మధ్యమాధికారి గృహస్థుడుగా ఉన్నవాడికి గృహస్థ ధర్మం ముఖ్యం సమాజంలో బ్రహ్మచారులను సన్యాసులను పోషించాల్సిన బాధ్యత అతనిది అతడు గృహస్థుడుగానే ఉంటూ జ్ఞాని కావచ్చు క్రమేణా వానప్రస్థం తర్వాత సన్యాసి కావచ్చు మూడవవాడు మందాధికారి అంటే మందబుద్ధికరవాడు ఇతనికి శాస్త్రం అవసరం లేదు కర్మకాండలో కొట్టు మెట్టాడుతుంటాడు పైన చెప్పిన అధికారి కర్మలో సన్యాసంలో భేదం అంటే ఏ సందర్భంలో ఏం చెబుతున్నారని తెలియకుంటే వేదాంత శాస్త్రం లేదా గీత గజిబిజిగా ఉంటుంది ఈ అధ్యాయంలో అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు సన్యాసం కర్మయోగం ఈ రెండు నిశ్రేయసాలే కానీ వాటిలో కర్మసన్యాసం కంటే కర్మయోగం గొప్పది రెండవ శ్లోకం సన్యాస్రేయసౌ కర్మయోగో విశిష్య ఇక్కడ ఎలాంటి వాడి కర్మసన్యాసం కంటే ఎలాంటి వాడి కర్మయోగం గొప్పది అని ప్రశ్న జ్ఞానికాని వాడి కర్మసన్యాసం కంటే జ్ఞాని కాని వాడి కర్మయోగం నిష్కామకర్మ గొప్పది అని కృష్ణుడి భావం ఈ రెండు క్రమేణా జ్ఞానం కలగడానికి కారణాలే అయినా కర్మయోగం గొప్పది ఎందుకంటే అది లోకానికి ఉపయోగిస్తుంది అర్జునుడి స్వభావానికి కూడా కర్మయోగం సరైనదని శ్రీకృష్ణుడి భావన నిజం చెప్పారంటే ఆ కర్మయోగినే నిత్య సన్యాసి అనవచ్చు ఎవడు దేనిని ద్వేషించడో దేనిని కోరడో అతడు కర్మల్లో ప్రవర్తించినా కూడా అతణ్ణి నిత్య సన్యాసి అనవచ్చు అతనికి ద్వంద్వాలు లేవు కాబట్టి కర్మబంధం నుండి ముక్తుడవుతాడు మూడవ శ్లోకం జ్ఞేయ స నిత్యసన్యాసీ యో నేన కాక్ష నిర్ద్వందో హిమహాహో సుఖం బంధా ప్రముక్ సాంఖ్యం జ్ఞానం మరియు కర్మయోగం గురించి చెప్పాల్సి వస్తే ఈ రెండు వేర్వేరు అని జనులు భావిస్తారు కానీ పండితులు అలా భావించరు రెంటిలో ఏది ఆచరించినా ఫలం మోక్షం ఒక్కటే రెంటిని ఒకటే అని తెలుసుకున్నవాడే సరిగా తెలుసుకున్నవాడు నాలుగు ఐదు శ్లోకాలు सांख्योग पृथ्बाला प्रवदी न पंडितास्थित सम्यगुभते फल ये स्थानैर गम्य సాంఖ్యం యోగంచ్రీకృష్ణుడు కర్మయోగాన్ని ఈ సందర్భంలో మెచ్చుకుంటూ చెప్పిన మాట ఎందుకంటే తర్వాత శ్లోకంలో కర్మయోగ సహాయం లేకుండా సాంఖ్యాన్ని సాధించడం చాలా కష్టం కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని పొందగలం అంటున్నాడు इधर मूडव अध्याय में चप्न माटने मल्ली चबत यहल्लोक कर्मयोग अभ्यस्तू निर्मलम मनस्स तो इंद्रिय जी कर्मचेवाण् आ कर्मफल अटुकोन अना योगयुक्त विशुद्धात्जितात्मा जिते త్మూత భూతాత్మ కున్నపి్యే య య యోగయుక్తుడు ఎలా ఉంటాడు పై శ్లోకంలో ఆత్మజ్ఞానానికి ఉపాయంగా కర్మయోగం చెప్పబడింది సర్వభూత ఆత్మభూత ఆత్మా అనే పదం సాధకుణ్ణి ఉద్దేశించి ఇక్కడ వాడబడింది జ్ఞాని అయిన ఎలాగైతే ప్రపంచాన్నం అంతా తనలోనే చూసుకుంటాడో అలాగే సాధకుడు కూడా ఈ భావాన్ని సాధన చేయాలి అందుకై తన ఆత్మయే సర్వభూతాల ఆత్మ అనుకోవడం లేదా అన్ని తనకు అభిన్నంగా చూసుకోవడం జ్ఞానం కలవాడి సాధకుడు దానినే సాధనంగా అభ్యసించాలి అని పైన చెప్పుకున్నాం అలాంటి సాధకుడికి జ్ఞానం ప్రాప్తించిన తర్వాత అతని దృష్టి ఇలా ఉంటుంది ఎనిమిదవ శ్లోకం నైకించిత్కీతి మన్యేతత్వవి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గన్ స్వన్ ఈ వాక్యం జ్ఞాని కర్మను చక్కగా నిర్వచిస్తుండే కర్మ శరీరానికి చెందినది కానీ ఆత్మకు చెందినది కాదు జ్ఞాని అన్ని సాధారణ కర్మల్లో కూడా చూస్తూ వింటూ స్పృశిస్తూ తింటూ శ్వాసపీంచుకుంటూ నడుస్తూ ఇలా అన్ని పనులు చేస్తూ ఇంద్రియాలు వాటి విషయాలపై ప్రవర్తిస్తున్నాయి అని భావిస్తాడు తన్ను తాను నిష్క్రియుడిగా అంటూ కర్మ ఇంద్రియాల ప్రవర్తనను సాక్షిగా గమనిస్తుంటాడు మనం ఎంతో తీరిక లేకుండా పనులు చేస్తున్నప్పుడు పై శ్లోకార్థాన్ని మననం చేసుకోవడం మంచి సాధన పద్మపత్రమివాంభసా అని తర్వాత శ్లోకంలో చెప్పబడింది ఇది నిష్కామ కర్మను ఈశ్వరార్పణ చేసే వ్యక్తి గురించి చెప్పబడింది తామరాకుపై నీటిబొట్టు ఎలా అంటదో అలా కర్మఫలం ఇతణ్ణి అంటదు అని అర్థం బ్రహ్మణ్యాధాయకర్మాణి సంగం త్యక్తియ్య పద్మపత్రమేయడమంతా शुद्धे आत्मशुद्धिगुरी दीन कई प्रसिद्ध श्लोकम काये न मनसा बुद्ध्या कवल न कर्म क्वती संगम त्यक्तुद्ध ईश्लोक योगी అనే పదానికి మోక్ష మార్గంలో ఉన్న కర్మయోగి అని సంగం అంటే ఫలాపేక్ష ఈ రెంటినీ వదలు కేవలం చిత్త శుద్ధి కోసం కర్మలు చేస్తుంటాడు ఇదే భావము మూడు నాలుగు శ్లోకాలలో కూడా చెప్పారు పరమార్థం తెలిసిన స్థితి పరమార్థదర్శి అయిన వాడి స్థితి ఏమిటి అని పదమూడవ నుండి ఇరవై శ్లోకం వరకు చెప్పబడింది ఇతడు కర్మలన్నింటినీ మనస్సుతోనే త్యజించి నవద్వారే పురే దేహే పదమూడవ శ్లోకం అంటే నవద్వారాలపురమైనటువంటి దేహంలో తాను చేయడం చేయించడం అనే పనులు లేకుండా సుఖంగా ఉంటాడు అందరూ దేహంలో ఉండేవారే కదా అంటే జ్ఞాని కానివాడు దేహీ దేహమై నేను అనే భావనలో ఉంటాడు ఆత్మను తెలుసుకున్నవాడు నేను దేహంలో ఉన్నాను అనుకుంటాడు అంతే తేడా అందుకై జ్ఞానిని ఉద్దేశించి దేహంలో ఉన్నాడు అని పై శ్లోకంలో చెప్పారు కర్తృత్వం చేయడం కారయతృత్వం చేయించడం అనేవి ఆత్మధర్మాలు కావు అందుకే పైన చెప్పిన దేహి చేయడు చేయించడు అన్నారు భగవానుడు మన పాపాలను తొలగిస్తాడా ధర్మాల ప్రసక్తి వచ్చింది కాబట్టి పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో వాటిని గురించి చెబుతున్నాడు అన్నిటికీ ప్రభువైన పరమాత్మ బ్రహ్మ జనులకు కర్తవ్యాన్ని కానీ కర్మలను కానీ సృజించదు కర్మల ఫలాన్ని కూడా ఇవ్వదు అయితే వీటన్నింటికీ కారణం స్వభావం ప్రకృతి మాయా పద్నాలుగవ శ్లోకం ప్రకృతి దానిలో ఉన్న మూడు గుణాల కలయిక వల్ల ప్రాణులు వివిధ కర్మలను చేస్తుంటాయి పదిహేనవ శ్లోకం నాదత్తేచిత్పా సుకృతం సృష్టికి బ్రహ్మకు సంబంధం ఏమిటి అని టూకీగా ఈ శ్లోకంలో చెప్పబడింది పరబ్రహ్మకు ఎట్లాంటి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అది శుద్ధ చైతన్య స్వరూపం కావున బ్రహ్మ ఎవరి పాపాలను కానీ పుణ్యాలను కానీ తీసుకునదు అజ్ఞానంచే మోహం జనులు పై భావిస్తుంటారు అని పై శ్లోకార్థం ఈ వాక్యాలను సరిగా అర్థం చేసుకోవాలి దేవుడు అందరికీ నొసలుపై భాగ్యరేఖలు రాస్తాడు కర్మలు చేయిస్తాడు మంచి పనికి పుణ్యమిస్తాడు మన పాపాలను తొలగిస్తాడు అనుకునే వాళ్ళకి పై వాక్యం ఒక షాక్ లాగా అనిపిస్తుంది దేవుడు మన పాపాలను తీసుకుంటాడు అంటే మనిషికి సాంతవన మనం పాపాలు చేస్తూ దేవుడు వాటిని క్షమిస్తూ మనకు చాలా అనుకూలం కానీ దేవుడికి ఇవన్నీ పట్టవు పరబ్రహ్మ వీటికి అతీతమైన తత్వం అంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది పై మాటలు పరమార్థ దశలో పరబ్రహ్మను ఊర్చి చెప్పే మాట సృష్టికి కారణమైంది మాయా అందులో ఉన్న త్రిగుణాలు మనపై ప్రభావం చూపేవి ఈ త్రిగుణాలే మనిషితో పనులు చేయిస్తాయి పనులకు ఫలితాలను ఇస్తుంటాయి మనిషికి తాను కోరిన కర్మ చేయటానికి స్వేచ్ఛ ఫ్రీ విల్ ఉందని రెండవ అధ్యాయంలో చెప్పుకున్నాం దీనివల్ల వచ్చే పుణ్య పాపాలు సృష్టి నియమాల ప్రకారం వస్తుంటాయి పాపాన్ని తొలగించుకోవడానికై ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి ప్రాయశ్చిత్తం అంటే మనఃపూర్వకంగా చేసే పని అందువల్ల పాపం తొలగుతుంది ఈ విషయం మనకు అజ్ఞానం తొలగిన తర్వాతనే తెలుస్తుంది పై శ్లోకం వల్ల పాపాలను తొలగించుకునే మార్గమే లేదని అర్థం కాదు ఆత్మ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అతని పుణ్యపాపాలన్నీ కూడా నశిస్తాయని వేదాంత సిద్ధాంతం జ్ఞానం కేవలం తత్వ విచారం వల్ల అంటే వేదాంత వాక్యాల అర్థాన్ని మననం చేసి విచారం చేయడం వల్ల కలుగుతుంది అప్పుడు అలాంటి వ్యక్తి పుణ్యపాపాలకు అతీతంగా ఉంటాడు సమదృష్టి జ్ఞాననిష్టలో ఉన్నవాడిని గూర్చి తర్వాతి శ్లోకాల్లో చెప్పబడింది ఈ నిష్టలో ఉన్నవాడికి పునరావృత్తి పునర్జన్మ తొలగిపోతుంది జ్ఞానం చేత వాళ్ల కల్మషం ఎగురగుట్టబడింది పదిహేడవ శ్లోకం అలాంటి వాడికి లోకంలో అన్నింటి పట్ల సమదృష్టి ఉంటుంది ఇక్కడ ఒక ప్రసిద్ధ శ్లోకం పద్దెనిమిదవది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ పండిత సమదర్శిన పండితురు పండా అంటే ఆత్మజ్ఞానమని పైన చూశాను విద్య వినయము ఉన్న బ్రాహ్మణుడియందు గోవుయందు ఏనుగునందు కుక్క ఎందు కుక్కమాంసంతినేవాడియందు సమమైన బ్రహ్మతత్వాన్ని చూస్తారు ఇక్కడ సమం అనగా ఎట్టి ఎట్టివికారములేని బ్రహ్మచైతన్యం అని అర్థం చెప్పారు ఇలాంటి సమత్వభావంలో ఉన్నవాళ్ళు ఇక్కడే జన నమరణ చక్రాన్ని జయిస్తారు ఇహవతైర్జిత సర్గహ అంటే ఇక్కడే ఈ లోకంలోనే అనగా జీవించి ఉండగానే ముక్తుడవుతాడు జీవన్ ముక్తుడితడే ఇలాంటి వాడు ఇష్టమైన దాన్ని పొంది సంతోషించడు ఇష్టం లేని పొంది ఉద్వేగం చెందడు బ్రహ్మజ్ఞానంలో నిష్ఠుడై స్థిరంగా ఉంటాడు ఇరవయవ శ్లోకం ఎందుకనగా ఇంద్రియ విషయాలపైన ఆసక్తి దుఃఖాన్నే కలిగిస్తుంది అవి మధ్యలో పోయేవి పండితుడు వాటి ఎందు రమించడు ఇరవై శ్లోకం జ్ఞానానికి సాధనాలు ఇరవై మూడవ నుండి చివరి జ్ఞాని లక్షణాలను మళ్ళీ చెబుతున్నాడు పైన చెప్పినట్లుగా అధ్యాత్మశాస్త్రంలో ज्ञाने लक्षणाले साधक साधना अवे शमं दम अहिंस मोदी अभ्यास ई अभ्यास अवे अत मारताई आधुनिक भाषा चेन्शिस्बिट इंफ्लूं दि अन्काशिस् मैंड अनवि इवे मूडव श्लोक काम क्रोधोद्भव కామం క్రోధం అతివడిగా వస్తుంటాయి వాటి వేగాన్ని నిరోధించి అనచడం చెప్పబడింది వాటి వేగాన్ని అడ్డుకుంటే మనసుకు ఆలోచించే సమయం లభిస్తుంది కాబట్టి ఈ అడ్డుకోవడాన్ని అభ్యసించాలి రెండు ఇరవై శ్లోకంలో మరికొన్ని విషయాలు జ్యోతిరే వయ సయోగ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అంతఃసుఖీ అంటే తనలోనే సుఖమున్నది బాహ్య పదార్థాల్లో లేదు అని గ్రహించడం తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందమేమిటి అని పెద్ద చర్చ ఉంది ఆనందమీమాంస అంటారు సుఖాన్ని కొలవడం ఎలా అని మనవాళ్లు కొన్ని కొలతలు చూపించారు ప్రపంచం మొత్తంలో విలువైన వస్తువులు భోగాలు అన్నీ ఒకే యువకుడు ఉత్సాహవంతుడు శక్తివంతుడు ఇంద్రియ ఉన్న వ్యక్తి అధీనంలో ఉంటే అతనికి కలిగే సుఖాన్ని ఒక కులమానంగా తీసుకుని దాన్ని మానుషానందం అన్నారు దానికి వంద రెట్లు గంధర్వానందం దానికి వందరెట్లు దేవతల ఆనందం అంటూ మనిషికి పై స్థానాల్లో ఉన్న అందరి ఆనంద స్థాయులను కొలుస్తూ వెళ్ళి వీళ్ళందరి ఆనందం కూడా కోరికలు లేని ఆత్మజ్ఞాని ఆనందం కంటే తక్కువే అని శ్రోత్రియస్యచా కామహత అంటూ నిర్ధారిస్తారు అకామహతుడు అంటే కామములచేత కొట్టబడని వాడు బలవంతంగా కోరికలను అణచుకొని లేదా విధి లేక కాదు ఆత్మజ్ఞానంతో తాను పరిపూర్ణుడను అని తెలుసుకోవడంతో కోరికలు వాటంతటవే తొలగిపోతాయి అలాంటి పై శ్లోకంలో చెప్పిన అంతఃఖి అందుకే అంతరారామహ అని మరో విశేషణం ఆత్మ ఎందే ఇతనికి క్రీడ అలాగే అంతర్జ్యోతి అంటే ఆత్మయే ప్రకాశంగా కలవాడు అనగా ఆత్మభావంతో అతని ప్రవర్తన ప్రభావితమై ఉంటుంది బాహ్య విషయాలను కోరుకునేవాడు బాహ్య జ్యోతి ఆత్మజ్ఞాని అలాంటివాడు కాదు అలాంటి వాడికి బ్రహ్మ నిర్వాణం అనగా ఎలాంటి చాంచల్యం లేని స్థితి నిర్వాణ శబ్దానికి అర్థం పైన చెప్పుకున్నాం అతన్ని బ్రహ్మభూత అంటే బ్రహ్మగా అంటే జీవన్ముక్తుడు అన్నారు అలా బ్రహ్మభావంలో ఉన్నవాడు సర్వభూత హితేరత ఇరవై ఐదవ శ్లోకం అన్ని ప్రాణురహితము కోరి ప్రవర్తిస్తుంటాడు ఇది కూడా అభ్యసించవలసిన విషయం పై చెప్పినవన్నీ జ్ఞాని లక్షణాలు సాధకుడు చేయాల్సిన సాధనలు లేదా అభ్యాసాలు చివరి మూడు శ్లోకాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయంలో చెప్పబోయే ధ్యానయోగాన్ని గూర్చి సూత్రప్రాయంగా చెప్పారు తత్వాన్ని బ్రహ్మతత్వాన్ని రూపం నామం రూపం కలిగిన దేవతామూర్తిగా ధ్యానించడం వల్లనో యోగాభ్యాసం చేయడం వల్లనో ఎలా మనస్సును నిగ్రహించుకోవాలి అని విషయం పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారము అనేవి శరీరానికి ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు తర్వాత చెప్పిన మూడు ధ్యాన ధారణా సమాధులు ఇవి మనసుకు సంబంధించినవి వీటన్నింటినీ అభ్యసిస్తేనే మనో నిగ్రహం సారాంశం చెప్పాలంటే కర్మయోగం నిష్కామకర్మ సమ్యగ్ దర్శనానికి బహిరంగ సాధనం సహకరించి చిత్తశుద్ధి కలిగిన తర్వాత వాటితో పని లేదు ఉండిపోయేవి జ్ఞాని కర్మలు చేయవచ్చు చేయకపోవచ్చు అని అర్థం ధ్యాన యోగం సమ్యక్ దర్శనానికి అంతరంగ సాధనం జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానంలో భాగంగా ఉండేది శ్రవణ మనన నిధిధ్యాసనలు జ్ఞాని లక్షణాలు వాటి అనుసంధానం అతని మనస్సులో నిరంతరం ఉంటుంది జ్ఞానం లేదా జ్ఞాని కర్మ సమ్యక్ దర్శనానికి సాక్షాత్ సాధనం ఈ అంశంతో పంచమాధ్యాయం ముగుస్తుంది